వెట్టుచు ఉప్పు అను కమల విహారమే నెలవయ్యి వనరి ఉన్నదిదే ఒక హంస మనియడి జీవుల మానస సరస్సుల ఉనికినున్నదిదే ఒక హంస పాలు నీరు నేర్పరచి పాలలో నోలలాడే ఇదే ఒక హంస పాలు పడిన ఈ పరమహంసములగోలిదే ఒక హంసీ రోమరంధ్రంబుల గుడ్ల నుని ఒక హంస కడువేడుగ వెంకటగిరిమీదట ఒడరు ఒడలు ఒక హంసా